కవిశ్రేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆలుష్యం వన్మోచిశీల సాదీమార్కణాధిపతార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా అద్వేష్ట మైత్ర నిర్మమోనిరహంకారమదుఃఖసుఖమీ క్షమీ అది చూడాలి సమదుఃఖసుఖావ్రతుషం భక్తుని లక్షణములు చెప్పమంటే మీరు గమనించారా భక్తుని లక్షణాలని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం భక్తుని లక్షణాలలో కట్టు బొట్టు జుట్టు మూడింటికి చెంది అసలు ఏ మాట లేదు అసలు ప్రసక్తే లేదు తర్వాత నిరంతరంగా పూజలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు అనే మాట లేదు ఆ మాట కూడా ఎక్కడుంది లేదు అవన్నీ సందర్భాన్ని బట్టి వాటికి ఉండే ప్రాముఖ్యం వాటికి ఉంటుంది కానీ ఈ ఆంతరగుణములు అంటే అంతఃకరణమునకు చెందిన గుణములు వీటిని ఇంగ్లీష్లో ద క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ అంట అంటే బుద్ధిని బుద్ధి ఎందు వివేక జ్ఞానాన్ని నింపుకుని అలవరుచుకున్న గుణాలు క్వాలిటీస్ ఆఫ్ మైండ్ తర్వాత హృదయమునందు ప్రేమ నింపుకుని అలవరుచుకున్న గుణాలకి ది క్వాలిటీస్ ఆఫ్ మైండ్ అని అంటారు అంటే ఆలోచించి మీరు ప్రాక్టీస్ చేసే గుణాలు ప్రేమతో ప్రాక్టీస్ చేసే గుణాలు రెండు రకాల గుణాలు ప్రేమ ఉండి ఆలోచన లేకపోతే ప్రాబ్లమే బుద్ధి ప్రేమ అవుతుంది ఆలోచన ఉండి ప్రేమ లేకపోతే అది సమస్యే అది రసానుభూతి లేని తెలివితేటలుగా తయారవుతుంది కాబట్టి ప్రేమ ఉండాలి తెలివితేటలు ఉండాలి ఆలోచన ఉండాలి అనురాగము ఉండాలి గుణములన్నీ ఆ బేసిస్ మీద ఉంటాయి సో ది క్వాలిటీస్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్ అవి ఈశ్వరుని యొక్క భక్తిని నిర్ధారిస్తాయి ఈ గుణములు ఉండి వాటి ఆ పైన మీరు కట్టుబొట్టు చుట్టూ పూజాధికము మీరు యథోచితంగా మీ సందర్భాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఫలానా పూజ ఫలానా విధంగా చేయాలి అని శ్రీకృష్ణుడైతే చెప్పడు అది మీరే చూసి చేసుకుని చేసుకోటం తర్వాత ఇది కేవలం హిందువులకి మాత్రమే వర్తించేటువంటి గ్రంథం కూడా అనుకోరాదు మొత్తం మానవాళికంతకీ ఉద్దేశించి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశము కదా శ్రీకృష్ణ కృష్ణం అందే చాలామంది అనుకుంటారు జగద్గురుం మొత్తం ఆయన శిష్యులు మొత్తం ఈ ఊళ్ళోనూ సౌత్ ఆఫ్రికాలోను అక్కడంతటా ఉన్నారేమో అందుకోసం జగద్గురు అంటారేమో అనుకుంటారు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఆయన బోధించిన బోధ జగత్తుకంతకీ అన్వయిస్తుంది అది జగద్గురు అండి అంతేగాని ఇప్పుడు శ్రీకృష్ణుడు హర్యానాలో ఉన్నాడు ఆయన శిష్యులు మెక్సికోలో అలాసికాలో ఉన్నారని కాదు అభిప్రాయం మెక్సికోలో అలాసికాలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి అటువంటి బోధ ఎనీవే సో సమదు సుఖ అనే లక్షణాన్ని మనం విస్తారంగా చూసినాం అంటే మానవులు ఎలా ఉంటారంటే మనకి సుఖం కావాలి దుఃఖం అక్కర్లేదు అనుకుంటారు సుఖం కోసం మనం కష్ట ప్రయత్నించాలి దుఃఖం రాకుండా దూరం పెట్టడం కోసం మనం ప్రయత్నించాలి అని అనుకుంటాం అది చాలా స్థూలమైన ఆలోచన అంటే జీవితం యొక్క రహస్యం తెలిసిన ఆలోచన అది కాదు సుఖ దుఃఖముల యొక్క తత్వాన్ని తెలుసుకుని వాటి ఎడల మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నట్లయితే ఆ సుఖదుఖముల మధ్య ఉండే అంతరము తొలగిపోయి సుఖము అంత పెద్ద ఎదిరిగెంతేయాల్సిన సుఖము కాదు దుఃఖము అంతల్లా తొంగిపోవాల్సిన దుఃఖము కాదు కాబట్టి సుఖ దుఃఖముల ఎందు సమత్వ బుద్ధి కలిగి సుఖ దుఃఖములతో అతీతమైనటువంటి స్వరూపభూతమైన ఆనందమునందు ఆనందమున్న ప్రేమ శాంతి అలా ఉంటుంది ఆనందము అంటే ఆనందము అంటే ప్రేమ శాంతి రూపంగా ఉంటుంది దాని ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది సో ఆ స్థితి ఎందు ఉన్నవాడై ఎవడైతే ఉంటాడో వాడు సమ దుఃఖ సుఖ ఇది మనం చూస్తూ ఉన్నాం క్షమీ ఇక క్షమాగుణము గలవాడు క్షమా అంటే సహించుట సహన గుణము గలవాడు ఇప్పుడు సహించుట అంటే ఇతరులు ఎదుటివాడు ఏదైనా పొరపాటుగా ప్రవర్తిల్లినా లేకపోతే తప్పుగా మాట్లాడినా ఒకప్పుడు తిడతారు ఏదో పరఫంగా తిడతారు ఆ సందర్భంలో మనము సహన కలిగి ఉండవచ్చు ఇది దీన్ని అప్పుడప్పుడు నేను ఒక ప్రిక్యూరియర్ సిచ్యువేషన్ నేను అనేకసార్లు ఫేస్ చేశాను కారులో వెళ్తూ ఉంటాం ఎవరం ఒక మిత్రుడు కారు డ్రైవర్ ఇస్తూ ఉంటాడు మిత్రుడు కావచ్చు లేకపోతే డ్రైవర్ సారథి ఆయన ప్రొఫెషనల్ డ్రైవర్ కారు డ్రైవర్ చేస్తూ ఉంటాడు మన రోడ్లలో ఉంట్రైనింగ్ తెలియజే ఉంది ఇంకోడు వచ్చి కార్ని రాసుకుంటూ పోతాడు కైండ్ ఆఫ్ టచెస్ లెంగ్త్ వీడు వీడు టచ్ చేసేట వాడో లేకపోతే వాడు టచ్ చేసేట వీడో అనుకుంటే అవతల వాడు వెంటనే తిట్టడం ప్రారంభిస్తాడు అరే అని మొదలు పెడతాడు అంటే వీడు ఈ లోపల నువ్వు నేను తిట్లైనా అన్నట్టుగా వీడు రెడీ అయిపోతూ ఉంటాడు అంటే నేను పక్కనే ఉంటాయి ఎట్లా ఇవ్వకం కామన్ వాడు తిట్టాడు కదా నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది రోడ్ వేజ్ అనేది ఒకటి ఉన్నాడు రోడ్ వేజ్ అంటారు రోడ్ రేజ్ మీకు సివిలైజ్డ్ సొసైటీస్లో చాలా తక్కువ ఉంటుంది ఇంచుకుంచు ఉండదు ఇప్పుడు వెస్టర్న్ సొసైటీస్లో ముఖ్యంగా అమెరికా ఉందనుకోండి న్యూయార్క్ తీసుకోండి మీకు అక్కడ రోడ్ రేజ్ దృష్టాంతాలు ఉండవు అక్కడ రోడ్ జాకింగ్ దృష్టాంతాలు ఉంటాయి రోడ్డు జాకింగ్ అని ఉంటుంది అంటే మీరు రెడ్ లైట్ దగ్గర ఆగినప్పుడు వాడు ఆ డ్రైవరు సీటు దగ్గరకు వస్తాడు వచ్చి గన్ను చూపిస్తాడు గెడ్డా గన్ను చూపించి You say, suppose you don't get down, you never know. What is the name of the person? What is the name of the person? What is the name of the person? Okay, okay, cool down. Cool down is the name of the person. The name of the person is the name of the person. How do they hijack the person? The car is hijacked, the roadway. This is roadjacking. You learn to know. But the roadway is not going to be able to do many instruments. ఇండియాలో రోడ్ రేజ్ ఎక్కువ వాట్ కుడ్ ది ది రీజన్ అంటే రోడ్లు సన్నంగా ఉంటాయి ఎవరు రోడ్లు బాగుండవు తర్వాత పాపులేషన్ ఎక్కువ అవ్వడం చేత రోడ్ల మీద వెహికల్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది సో ది వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇన్ఫాల్వ్ అండ్ అనే గుణము జనులలో సామాన్యులలో అసలే లేకుండా వెంటనే చెట్లు ప్రారంభం చేస్తాడు వాడు అవతల వాడు అరే అంధాహాకే అంటాడు వదిలేస్తాడు అంటే వీడు తుమారా బాప్ అంధాహే అంటాడు వీడు పొడి వీడు ఊరు కూర్చున్నా అంటే వాడు దిగొచ్చి అంటే దువైరా కొట్ట కొట్టేస్తాడని వీడు ఆ బార్ కూర్చుకొని వెళ్ళిపోతాడు దే ఆర్ క్రేజీ పీపుల్ ఆఫ్ నట్స్లో రాజకీయ వాళ్ళు అట్లా చెంది అలా ఉంటారు నేను కూర్చున్నప్పుడు ఇగో మాట్లాడదు అది కానీ తింటున్నాడు సార్ అంటే తిట్టివాయా నీకేమి నీ సొమ్ము ఏం పోయా మాట్లాడి కూర్చో కదలకు రిప్లై ఇవ్వకు అని నేనేమో కంట్రోల్ చేస్తాను సో అనేకసార్లు చూశాను అండి ఈ రో ప్రొఫెషనల్ డ్రైవర్స్ దగ్గర ఈ రేజ్ లక్షణం కనపడుతుంది చదువుకుని కార్లు సొంత కార్లు నడిపే వాళ్ళలో కూడా ఈ రకమైన దురలవాటు ఉంది అంటే ఇంకా మరి చదువుకోని వాడిని మీరేం తప్పు పడతారు చదువుకున్న కూడా ఉంది అంటే a kind of uh, uh, intolerance. సహన శక్తి ఏమీ emi నేను నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను జంటురల్గా వ్యతిరేక దృష్టాంతం చెప్తారు సో దట్ ఆ ద ప్రిన్సిపుల్ మనకు బాగా తెలియటం కోసం అలా ఉండకూడదు తప్పు ఎదుటివాడు చేసినా మనము సహించగలగాలి క్షమించ క్షమా అంటే సహనము సద్యు అనే ఒక అర్థం కూడా చెప్తారు బట్ అది సెకండరీ మీనింగ్ అది ప్రైమరీ మీనింగ్ ఏమిటంటే టు ఎంజూర్ ఎంజూరెన్స్ అంటారు చూడండి సహించడము ఎదుటివాడు చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయినా కూడా అలాగా సహించడము దీన్ని క్షమాగుణము దీని మీద మహాత్ములు చాలా గొప్పగా వర్ణిస్తారు దాన్ని క్షమాగుణము అంటే ఎదుటివాడు తిట్టేస్తూ ఉంటాడు తప్పు చేసి అది గమనించారా మీరు వాడు తప్పు వాడిది కానీ వాడు తిడతాడు ఆటో వాడు వచ్చి కార్లు కొట్టేస్తాడు కొట్టేసి క్యా దిక్కుదాని క్యా అంటే వాడిది తప్పు మనల్ని తిరుగుతాడు అప్పుడు కూడా సహనము క్షమించుట అంటే సహనమును కలిగి ఉండుతా ఎవరో నేను ఇందుకు క్షమిస్తున్నానకూడదు వాడు మరి ఇన్ని తిరుగుతాడు అది నా దిపాయింట్ సహనమును కలిగి ఉండుతా అది భక్తి అవుతుందా అంటే ఎస్ భక్తి ఎలా ఉంటుంది కదా అధ్యతనే మీకు లోకంలో చలాగుణిలో ఉండే భక్తికి శ్రీకృష్ణుడు చెప్పే భక్తికి అంతరము చాలా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి క్షమా సహించుతా మరి సహిస్తే అది చేతగానేతనం అవదా అని చాలామంది యొక్క అభిప్రాయం చాలా తప్పు సహించటమే బలము మనోబలము బలవాడు మాత్రమే సహిస్తాడు ఊరికే చెడ మడా తిట్టినవాడు వాడు మనోబలము లేనివాడు కనుకనే అలా ప్రవర్తిస్తాడు మనోబలం ఉన్నవాడు అలా ప్రవర్తించడు కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటివాడు చేసినటువంటి తప్పు పనిని మనము నెంబర్ వన్ తర్వాత వాడి అపరాధం చేశాడనుకోండి ఎదుటివాడు అపరాధము చేసినాడు అపరాధము వాడు చేసినప్పుడు నేను వాడిని ఎందుకు తిట్టకూడదు అని మీరు అంటారనుకో సపోజ్ వాడు అపరాధం చేసినా కూడా మీరు తిట్టకూడదు అపరాధిని కోపశ్చేత్ కోపే కోపం కథంగతే అనే వాక్యం ఎక్కడో ఉంది అపరాధం చేసిన వాడి ఎడల నీకు కోపము కదా దిగదా నీ సమస్య అపరాధం చేసేది కాబట్టి నేను కోప కోపము అనే గుణము నీ జీవితంలో ఎంతో దోషాన్ని నింపి ఉన్నది కదా మరి ఆ కోపం మీద నీకు కోపం ఎందుకు రాదు అనే ఆ శ్లోకం అంటే అపరాధం చేసిన వారి మీద కోపం ఉండడం తప్పు మనలో ఉండే కోపం అనే గుణం మీద మనకి కోపం ఉండాలి అంటే మనం మన జీవితంలో కోపం అనే గుణాన్ని దూరంగా పెట్టి జీవించాలి దాన్ని అభ్యాసం చేయాల్సి అయితే ఇంకా నాకు కోపం లేదండో నేను మీరు నన్ను తిట్టినా నేను అలా సహించేస్తాను అని ఉండగల మనకి చెప్పాల్సిన అవసరం లేదు మీరు అలా గంభీరంగా అవసరమైతే కొంచెం వీడు వీడిని వీడు దిగేటంటే కొడతాడేమో అని మీరు ఆ రకంగా కనపడడంలో అలా కనపడవచ్చు అంతేగాని మీ మీ హృదయంలో మాత్రము కోపము తెచ్చుకోరాదు కోపాన్ని కోపానికి బానిస కాకూడదు సహ సహన గుణమునే కలిగి ఉండవలేను అయితే మరి సహన గుణాన్ని అంతల్లాగా ప్రాక్టీస్ చేస్తే మాకుండే ఇంట్రెస్ట్లు కొన్ని దెబ్బతింటాయి కదా అంటే ఏమి దెబ్బతాం అలాగే మీరు మీరు అభ్యాసం చేస్తే తెలుసు మీ మీ ఇంట్రెస్ట్ మీ మీ పరిస్థితిని మీరు కాపాడుకుంటూనే సహనగుణమును కలిగి ఉండవలేను క్షమీ తర్వాత ఇంకొకటి మీరు కోపాన్ని ప్రదర్శించి సహనం లేకుండా కొంత లాభాన్ని పొందినా సహన గుణము కలిగి కొంత నష్టపోవుట ఈ రెండింటిలో ఏది మనం అంటే బాహ్యమునందు కొంత నష్టపోయినా సహనగుణమునే మనం అభ్యాసం చేయాలి ఎందుకంటే ఈ బాహ్యమునందు లభి లాభము నష్టము రెండు గుణం వ్యర్థమే బాహ్యమునందు వచ్చే లాభము అది మనతో మిగిలిది కాదు బాహ్యమునందు ఉండే నష్టము అది మనకి హానిని చేసేది కాదు ఎందుకంటే ఈ సృష్టిలో ఈ సంసారంలో మీరు పొందే లాభము లేదు మీకు కలిగే నష్టము లేదు కానీ అలా అని తెలుసు వాడు ఎవరికి ఉంటాడంటే నాకు లాభం కలిగింది నష్టం కలగకూడదు అని భ్రమపడుతూ ఉంటాడు సంసారంలో లాభము నష్టము అన్నది అవన్నీ కూడా స్వప్నతుల్యముడు స్వప్నంలో మీకు లాభం కలిగిందనుకోండి దాని విలువ ఎంత స్వప్నంలో నష్టం వస్తే దాని విలువ ఎంత ఈ జీవితము ఒక దీర్ఘ స్వప్నము వంటిది దాని ఎందలే లాభనష్టములకు యథార్థత లేదు వాటి కారణంగా మీ మనశ్శాంతిని మీరు పోగొట్టుకోవడం మీలో ఆ దైవీ గుణానికి మీరు తిలోదకాలు ఇవ్వడం తెలివితేటలు అనిపించుకోదు కాబట్టి లాభనష్టాలతో సంబంధం లేకుండా క్షమాగుణమును కలిగి ఉండవలేము క్షమీ అదే బాలి ఏం పోనీ మన లాభం కోసమో లేకపోతే ఎదుటివాడు అపరాధం చేసినప్పుడు మనం రెస్పాన్స్ రియాక్ట్ అయితే తప్పే ఉంది అంటే తప్పే ఉందంటే మీరు ఈశ్వరుణ్ణి చేరుకున్న జీవిత గమ్యము అని పక్షంలో మీరు మీ గమ్యం నుంచి దూరమైపోతారు పూర్వానికి ఒక ఆయన పాణిని ఓ బ్రహ్మచారి పాణిని వ్యాకరణం చదువుకోవడానికి ఓ గ్రామానికి వెళ్ళాడు ఒక రెండేళ్ళు మూడేళ్ళు అక్కడ గురువుగారు ఉన్నారు అక్కడ సత్రంలో మకా ఉండొచ్చు కానీ చదువుకుంటుంటే భోజనం పెడతారు అక్కడ మకా ఉండి భోజనం చేస్తూ గురువుగారు పొద్దున్నే మధ్యాహ్నం పాఠం చెప్తారు చదువుకుంటూ మిగిలిన సమయంలో ఆ సూత్రాలను వల్లించుకుంటూ అలా చదువుతారు అలా చదువుకుంటున్నాడు చదువుకుంటుంటే రోజు దున్న ఈ దున్నలు ఉంటాయి కదండి పల్లెటూళ్ళలో ఆ దున్న ఒకటి వీళ్ళు పొడిచింది పొడిస్తే ఏదో పురుగుతుంది ఆయనకి ఏదో దున్న అంటే అది పశువు కదా దానికి ఏదో ఈయన మీద కొంత వ్యతిరేక భావన కలిగింది కలిగితే వచ్చి తరువుకు వచ్చింది ఈ పాపలు తప్పుకులు దావా చూశాడు కానీ ఈయన తప్పుకుని ఈ నొప్పులో అదో పోటు పొడిచింది ఈ భుజం మీద ఏదో దెబ్బ తగిలింది దున్న పొడిస్తే రక్తం కారణం కానీ నొప్పి తగులుతుంది ఎముక అది దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది సరే ఏదో కట్టుకట్టుకుని ఆయన ఏం చేయడం ప్రారంభించేదంటే ఈ దున్న అంటే ఇది మహిషాసురుడు సమాజంలో అసలు దున్నలు ఎందుకు ఉండాలి ఉన్నా ఒకవేళ బంజుల దొడ్డులో కట్టేసి ఉండాలి తప్ప అవి ఇలా రోడ్లప్పుడు తిరగడం ఏమిటి దున్న యజమాని దున్నళ్ళని అలా విదిరిపెట్టడానికి లేకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు బంజుల దొడ్డిలో వీటన్నింటినీ కూడా కట్టాల్సింది పోయి అలా రోడ్ల మీద తిరగడం పైగా మహిషాసురుడు కదా దున్నంటే కాబట్టి మహిషాసురుడికి వ్యతిరేకంగా మనం ఒక దేవి ఉపాసన చేసినట్లయితే ఈ దున్నలకి వ్యతిరేకంగా మనకి ఒక దైవీ శక్తి లభించి మనం వాటిని పనిష్ చేయగలుగుతాం ఇలా మొదలుపెట్టాడు దిశ్రోహిస్తాకే కొంతకాలం అయ్యేప్పటికీ ఈ దున్నల శత్రుత్వంలో పడిపోయాడు ఎవరి క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు సమాజంలో దున్నల్ని కట్టేసే వెతబెట్టాలి కానీ అలా వదిలేకూడదు అది మహిషాసురుడు శత్రువు రాక్షసుడు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి అంటే ఈ రకంగా దాని మీద మహిషాసుల మర్దిని స్తోత్రాన్ని బాగా పఠిస్తూ ఉండడం ఇలా మొదలుపెట్టాడు కొంతకాలానికి ఈ దున్నల విరోధంలో పడి పాణిని వ్యాకరణాన్ని మరిచిపోయింది చూ అలా అవ్వకూడదు సో ఆ విధంగా ఎవడో అపరాధం చేసేయడమో లేకపోతే తప్పు పని చేసేయడమో వాడిని విరోధించడం కోసం ఇటువంటి విరోధం ఇటువంటి తప్పు పనులు సమాజంలో ఉండకూడదంతో దాని మీద ఒక పెద్ద క్యాంపెయిన్ ఒకటి మొదలుపెట్టి మీరు ఆ హడావిలో పడిపోతే మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనే లక్ష్యం నుంచి జారిపోతారు ఈ సమాజాన్ని బాగు చేయటము అదేమీ అయ్యే మాట కాదండి ఎందుకంటే సమాజానికి డైనమిక్స్ ఓ రకంగా ఉంటాయి సివిలైజేషన్స్ అన్నీ కూడా అదే మూవ్ త్రూ సర్టన్ పాక్ ఒకప్పుడు అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది ఒక ఒక సొసైటీకి ఒక నాగరికత అభివృద్ధి మార్గంలో ఉంటుంది ఇంకొకప్పుడు డౌన్లో మార్గంలో ఉంటుంది అలా పోతూ ఉంటాయి అవి సివిలైజేషన్స్ రోమన్ సివిలైజేషన్ ఒకప్పుడు అద్భుతంగా ప్రకాశించింది తర్వాత పడిపోయింది హిందూ సివిలైజేషన్ ఒకప్పుడు స్వర్ణయుగాన్ని కలిగి ఉంది ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది బహుశా వస్తోందని కూడా కొంతమంది యొక్క అభిప్రాయం మనకి ఇంకా దాని లక్షణాలు ఇంకా కొంచెం బాగా కనపడితే ఇంకా ఆనందంగా ఉంటుంది ఇట్ హోప్ దే విల్ అపిర్ ఇన్ అవర్ లైఫ్ స్టాయి ఒకవేళ మన లైఫ్ టైంలో అకపోయినా పర్వాలేదు తర్వాత వస్తాయి ఎందుకంటే సివిలైజేషన్స్ మూమెంట్లో ఒక జీవితకాలం కొంత ఎక్కువ కాలం కార్యక్రమం కనుక అలా సమాజంలో అటువంటి లక్షణాలు అలా పోతూ ఉంటాయి మనం ఒక దానిని విరోధించి తద్వారా కొందరు వ్యక్తులపై ద్వేషభావాన్ని పెంచుకుని మనము భగవద్భజనము నుండి జారిపోవుట అనే పొరపాటు చేయరాదు కనుక క్షమాగుణమును కలిగి ఉండవలేము దున్న పొడిచిందంటే అది నా తప్పేం లేదండి నేను చూసుకోలేదా దున్న వస్తున్నట్టు నీ తప్పు మరి తప్పేవరికి తప్పు అంతా దున్నదే అయ్యా దున్నకి కూడా తప్పే ఉండదు అదేదో ప్రారంభానుసారంగా కర్మ ప్రభావం చేత అలా అవుతుంది తప్ప దున్నకి కూడా గుణదోషాలు ఉండవు దానికి అంచేత మీరు దాన్ని విరోధించుట అనవసరమే కాదు కర్ణపుచ్చి కొడతారు అది కూడా తప్పే అప్పుడు తప్పు అవుతుంది అప్పుడు తప్పు అవుతుంది కాబట్టి క్షమించటమే చేయవలసినది ఎదుటివాడు తిట్టాడనుకోండి వాడు తిట్టితే ఆ తిట్టు మీ చెవికి కర్ణ కఠోరంగా వినపడిందా లేదా అది హృదయంలో కష్టాన్ని మన ఖేదాన్ని మరి వాడు చేసింది చాలా తప్పు పని అవునా కదా మరి అటువంటిప్పుడు అదే తప్పు పనిని చేయటం న్యాయం ఎలా అవుతుంది మీరు తిట్టారంటే అది వాడికి కర్ణ కఠోరంగా వినపడుతుంది వాడి హృదయానికి ఖేదం కలిగిస్తుంది అప్పుడు వాడు మళ్ళీ తింటారు సపోజ్ వాడు తిట్టినప్పుడు మీరు కామ్గా ఉండిపోయారనుకోండి అప్పుడేమవుతుందంటే మీ నోటికి ఈ తిట్లు మీ పలుచిన దోషము అంటకుంటు అంటకుండా మీరు తిట్లు తిన్నవారిగా మిగిలేరు తప్ప తిట్లు తిట్టలేదు అనే ఒక పవిత్రత మీ హృదయానికి నిలిచి ఉంటుంది తర్వాత ఎదుటివాడికి అదే మనం వీడికి తిట్టే అప్పుడు వాడేం మాట్లాడలేదు అప్పుడు వాడికి అహంకారం ఉంటుంది తిట్లు తిట్టేయంటే అహంకారంలో ఉంటాడు కదా ఆ అహంకారము వాడి చేత గుర్తించిట్లా అవనివ్వదు అడ్డుపడుతుంది కాబట్టి మనం తిట్టినా వీడు ఏమీ మాట్లాడలేదు ఈ లక్షణం చాలా గొప్పగా ఉంది అని వాడు ఆ క్షణంలో అనుకోడు ఎందుకంటే ఆ క్షణంలో అహంకారము చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందు గురించే తిట్టాడు కదా కానీ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాడికి తర్వాత ఆలోచన వస్తుంది మనం చాలా తిట్లు తిట్టామో వీడేం మాట్లాడలేదంటే మనం ఎన్ని తిట్టినా ఏం మాట్లాడడం ఏమిటై ఉంటుంది అని వాళ్ళు ఆలోచించుకుంటారు ఆలోచించుకుని వాళ్ళు కూడా ఈ పైన ఇంకొకసారి తిట్టేప్పుడు ఈ నేకక్కర్ల ఇంకొళ్ళని కూడా తిట్టేప్పుడు కొంచెం తటపటాయిస్తారు అదే మళ్ళీ తిట్టడానికి ప్రయత్నిస్తున్నామే మనం మళ్ళీ వీడి కనుక నోరు మూసుకుని ఏం మాట్లాడకపోతే మళ్ళీ మళ్ళీ మనం వేలముఖం వేయాల్సి ఉంటుంది అని తట్టపటాయిస్తారు వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది దాని బలం ఎంత ఎంత పవర్ఫుల్లో చూడండి తిట్టిన వాడిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి శక్తి క్షమతో కలగాలి తర్వాత కొందరు ఉంటారు అప్పుడు తిడుతూ ఉంటారు తిడుతూ ఉంటే చిరునవ్వుతో ఉంటాడు అనుకోండి ఇవతలవాడు వాళ్ళకి మరింత కోపం వస్తుంది ఏమో నీకు బుద్ధి లేదా తిడుతుంటే కూడా నువ్వు అలా చిరున ఉండవుతాడు అప్పులండి మీ పని మీరు చేయండి నా ఏం చేస్తాను అని అన్నారు అనుకోండి వాడు ఆలోచనలో పడతాడు ఇదేదో చిత్రంగా ఉంది కాబట్టి ఎదుటివాడు తిట్టడం వాడికి పొరపాటు మనము తిట్టకుండా ఉండడమే న్యాయము ఇంకొక ప్రాక్టికల్ దృష్టాంతం చెప్తాను ఎదుటివాడు దుమ్ము రేక్కొడుతున్నాడు దుమ్ము రేక్కొట్టడం దృష్టి మీద దుమ్ము ఉంటుంది వేసవికాలం వాడు ఏదో ఇలా ఇలాగా ఆ దుమ్మంతా లేకపోడుతున్నాడు దుమ్ము రేక్కొట్టడం నీకు ఒక్కడికే చేతనవునా నాకు కూడా చేతనవునా నీకంటే ఎక్కువ దుమ్ము రేక్క మీరు కూడా రేక్కొట్టాలనుకోండి అప్పుడేమవుతుంది వాడి కళ్ళ నిండా దుమ్ము నెత్తి దుమ్ము మీ కళ్ళు నెత్తి కూడా దుమ్ము వస్తుంది సపోజ్ వాడు దుమ్ము రేగ కొడుతున్నప్పుడు మీరు గమ్మునే ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి చక్కగా నీళ్ళు చల్లేరనుకో వాడి మీద కాదు దుమ్ము మీద అప్పుడు ఆ దుమ్ము అనుగుతున్నాడు అప్పుడు వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కనపడుతుంది మీకు బాగా కనపడుతుంది వాడి నెత్తి మీద దుమ్ముండదు కళ్ళలో దుమ్ముండదు మీకు కూడా నెత్తి మీద కళ్ళలో దుమ్ముండదు అప్పుడు వాడికి అనిపిస్తుంది ఓహో దుమ్ము రేగ కొట్టకుండా ఉంటే బాగుంటుంది మంచిది అని వాడికి తెలుస్తుంది కాబట్టి ఎదుటివాడు తిట్టినప్పుడు కంగారుపడి తిట్టడం అన్నది అది మనో మనస్సు యొక్క బలహీనతే తప్ప బలము మాత్రము కాదు క్షమించటము అలవాటు చేసుకోవాలి మామూలుగా ఫేమస్ ఎగ్జాంపుల్ ఇఫ్ ది అదర్ హిట్స్ యూ ఆన్ ది లెఫ్ట్ చీక్ షోహింగ్ ద రైట్ చీక్ అని అంటాడు క్రీస్తు మహాశైరుడు కాబట్టి మహాత్ములందరూ కూడా ప్రపంచంలో సర్వత్రా కృష్ణుడు శ్రీస్తు వీళ్ళందరూ కూడా ఈ ఆత్మీయమైన గుణములు ఆత్మగుణములు ఏవైతే ఉంటాయో వాటిని సమానంగానే వర్ణించారని మనకు అనిపిస్తుంది కాబట్టి అటువంటి క్షమాగుణమును మనము కలిగి ఉండవలేము ఈ విషయంలో శంకరులు ఏమన్నారు అన్నది ఒక్కటి చూసేస్తే మనకి తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవచ్చు అయితే శంకరులు చెప్పిన మాట చూస్తే ఆశ్చర్యము కలుగక మానదు ఎందుకంటే ఆయన ఏమంటారంటే క్షమీ క్షమావా క్షమా అనే గుణము గలవాడు అనగానేమి ఆకృష్ట అభిహతోవా అవిక్రియేవ ఆస్ ఎదుటివాడు తిట్టినా ఆక్రోషించుతాడు తిత్తుట లేదా ఒకప్పుడు తందుతాడు తంతడు అభిహత ఈ రోడ్ రేజ్లో వాడు చిచ్చుకుంటూ వచ్చేసి వచ్చి భుజం మీద పోటు పొడుస్తాడు అభిహత అప్పుడేం చేయాలి అప్పుడు కూడా క్షమాగుణములే కలిగి ఉండవులేదు అప్పుడు కూడా తిరగబడకూడదు బలహీనుడై తిరగబడ్డాడనుకోండి వాడి ఎముకలు వెనకపట్టి ఆ హాస్పిటల్కి పంపిస్తాడు బలవంతుడై తిరగబడ్డాడు అనుకోండి వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మళ్ళీ వీడికి కోర్టులో కేసు పెట్టి పోలీసు వాళ్ళు కోర్టులో పోలీసు వాళ్ళు కేసు పెడతారు వీళ్ళిద్దరూ కొట్టుకుంటే వాడు కంగారు వచ్చేసి హ్యాపీగా ఓ కేసు ఒకటి పెట్టి వీళ్ళిద్దరి దగ్గర కూడా వసూలు చేస్తూ ఆ కేసు ఆరు మాసాల కోసారి కోర్టుకి వీడు పద్మారావు నగర్లో ఉన్నవాడిని సరూర్ నగర్ కోర్టుకి రమ్మండి వీడికి సూ సరూర్ నగర్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఉందా కర్ణాటకలో ఉందా ఏమో మరి నాకు తెలీదు అక్కడ కోర్టుకు రావడం నేను పద్మనాభనగర్లో ఉంటే అక్కడికి ఎవడు దీని జ్యూరిస్టెక్షన్ ఇది రంగారెడ్డి జిల్లా కాబట్టి సరూర్ నగర్లో కోర్టుగా ఉంటాడు సరూర్ నగర్లో కోర్టుకు వెళ్ళారనుకోండి కోర్టు టైమింగ్ ఏమిటి తొమ్మిదిన్నర అది పదింటికి కానీ అక్కడికి ఎవడు రాడు మీరు తొమ్మిదిన్నరకి వెళ్ళి అలా వేలముఖం చూస్తూ ఉంటారు పదింటికి అందరూ వస్తారు బిలబిల్లాడితో కానీ మ్యాజిస్ట్రేట్ మాత్రం రాడు ఆయన పది పవకో అంటే సీట్లోకి రాడు ఆయన ఆయన ఛాంబర్లోకి ఆయన వచ్చి ఉండొచ్చు సీట్లోకి రాడు సరే మొత్తానికి పదిన్నరకి వస్తారు ఆ క్లస్కర్ ఆయన టూ కేసెస్ అంటే వాళ్ళు ఇంత కట్టు ఉంటుంది ఆయన ఆ రోజు కేసులు నూట పదహారు కేసులు ఉంటాయి దాంతో మీద మీ కేసు వచ్చేప్పటికి పదకొండున్నర అవుతుంది పదకొండున్నరకి ఆ ఏటి కేసు వీడు ఇంకొకరిని కొట్టాడు రోడ్డు మీద ఓకే ఇది రెండు నెలల తర్వాత వాయిదా వేయమని డేట్ ఇస్తారు మ్యాజిస్ట్రేట్ వాళ్ళు అదేదో పోనీ చేసిన తప్పు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టా అవతలకు పోవని చెప్తే అదో పద్ధతిగా ఉంటుంది అలా చెప్పరు అవతల వాడు రాలేదు వచ్చాడు కానీ వాడు వాయిదా కావాలని కోరాడు ఓకే రెండు నెలలు టూ మంత్స్ వేసుకో కరెక్ట్గా వాళ్ళు ఎలా ఇస్తారంటే వాయిదాలు ఈవేళ పద్నాలుగో తారీఖు అనుకోండి పద్నాలుగు ఫిబ్రవరి అనుకోండి పద్నాలుగు మార్చికి పోయి కొంచెం ఇంకో మూడులో ఉంటాయి పద్నాలుగు ఏప్రిల్కి మే ఉంటాడు మూడు నెలలు కూడా ఇస్తారు పద్నాలుగు మేకి వేలు ఉంటాడు మళ్ళీ పద్నాలుగు ఏప్రిల్ నాడు మళ్ళీ మీరు సర్వూర్ నగర్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ రకంగా మీరు పన్నెండు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ కాబట్టి వాడు ఓ మీద పొడిచిన దేహాన్ని కదా పొడుచుక ఆత్మ కాదుగా ఆత్మలో వాడు మీరు ఒకటేగా మరి ఆత్మ ఒకటే అయినప్పుడు వాడు ఎందుకు పొడవాలి ఆ సంగతి వాడికి తెలియదు కదా మరి మీకు వాడికి తేడా అదే కదా వాడికి తెలియదు మీకు తెలుసు కాబట్టి వాడిని క్షమించేసి ఉదిలేయిక అది చేయటం సరిగ్గా శంకర్లు రాశారో వివేకానంద స్వామి కూడా సాంగ్కి సన్యాసిందనే ఒక సాంగ్ అన్నారు దాంట్లో ఎగ్జాక్ట్గా వివేకానంద స్వామి అలాగే రాశారు సన్యాసం ఉద్దేశించి రాశారు ఏమైనా రాశారంటే కొంతమంది ఈ దేహానికి పుష్పమాలలు వేసి ఆదరిస్తారు మరి ఒకడు ఈ దేహాన్ని కాలితో తల్లి అవమానిస్తారు రెండు సందర్భాల్లో కూడా నీవు సహనమును మాత్రమే కలిగి ఉండు ఓ సన్యాసిని ద ద ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ బ్లిస్ అంటూ అలా ఏదో పల్లవి తత్వమసి నీవు తత్ అది నీ యొక్క స్వరూపం దేహం నీ స్వరూపం కాదు కాబట్టి ఒకడు మాల వేస్తాడు ఇంకొకడు తిడతాడు ఇట్ డజన్ మేటర్ సో కీప్ క్వాయట్ అండ్ ఇండ్యూరిట్ అంటాడు ఇండ్యూరెన్స్ అంటే సహనము ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూ అది ఒక గొప్ప గుణము ఆత్మగుణము ఆ సహన గుణము గలవాడు వాడి యొక్క హృదయంలో ఉన్నటువంటి కాలుష్యమంతా క్రమంగా తొలగిపోయి వాడికి ఆ సర్వాత్మ భావము అనుభవానికి వస్తుంది అంతటి గొప్ప గుణము మంచి శ్లోకం ఒకసారి వేద్దాము అద్వేష్టావూతాం మైత్రణ ఏమో నిరహంకార సమదుఃఖ సుఖమీ అలాగే పలకాలి దాన్ని కలిపేసి ప్రయత్నం చేయద్దు చూడండి మళ్ళీ అందాం సమదుఃఖ సుఖ క్షమీ अलागे पदकाली संतुष्ट सततं योगी यटात्य मय्यर्पित मनोबुद्धि योग मद्भक्त यो मे प्रिय गी श्रीकृष्णुड़ मुख्यमंत्री ఒకటికి నాలుగు సార్లు చెప్తాడు పునరుక్తి పదే పదే చెప్తాడు అది అది గ్రంథానికి లోటు కాదు ఇది ఆధ్యాత్మిక విచారం కదా దీనికి లోటు కాదు దీనికిది శోభయే చెప్పిన మాటే చెప్పడము శోభయే తప్ప లోటు కాదు ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఆత్మవిచారం దగ్గరకు వచ్చేప్పటికీ పునరుక్తి దోషము కాదు పునరుక్తి నా దోషాయ కల్పతే అన్నారు భాష్యకారులు ఎక్కడో తోట ఎనీవే సంతుష్ట సతతం యోగి అని ఉంది సుష్ట ఒక గుణం యోగి ఇంకో గుణం మధ్యలో ఉంది సత సతతం దీన్ని దేహలీ దీప న్యాయము అంటే గడప మధ్యలో గడప మీద పెట్టిన ద్వీపము గడప కొందరంటారు కడప కొందరంటారు ఇప్పుడు కడప ఉంది ఆ కడపే కడప మీద పెట్టిన దీపము ఈ గదికి ఆ గదికి రెండింటికి కూడా సమానంగా ప్రకాశము ఇచ్చును ఈ సతతము సతతం అనే మాట కడప మీద పెట్టిన దీపం వంటిది అంటే ఇటు స సుష్టకి అన్వయిస్తుంది అటు యోగికి అన్వయిస్తుంది కాబట్టి మొదటి గుణం ఏమి ఈ శ్లోకంలో సతతం సంతుష్ట రెండవ గుణము సతతం యోగి అలా కొంతమంది ఈ సతత శబ్దాన్ని సర్వత్రా అన్వయింపజేస్తారు చేయొచ్చు పర్వాలేదు అయితే అక్కడి వరకు అన్వయించినా సరిపడుతుంది సతతం సంతుష్ట సంతోషమును కలిగి ఉండవలను అన్ని కాలముల ఎందు సంతోషమును కలిగి ఉండవలను సాధారణంగా మానవుల మానవుల స్వభావం ఎలా ఉంటుందంటే ఓ సందర్భంలో సంతోషం ఉంటుంది ఇంకో సందర్భంలో అసంతోషం ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్ అసంతోషం అంటే అన్హ్యాపీనెస్ ఉంటుంది అలా ఉండకూడదు అన్ని సందర్భములలోనూ సంతోషమును కలిగి ఉండవలేదు ఇప్పుడు లోకంలో జనులు ఎలా ఉంటారంటే తను ఇష్టపడే వ్యక్తిని చూస్తే ఉత్సాహం కలు పొందుతాను వాళ్ళ వాళ్ళు ఇష్టపడే మనిషిని చూసినప్పుడు ఉత్సాహం కలుగుతుంది అది అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే వాడు ఉత్సాహంగా ఉండాలంటే అది ఒకప్పుడు చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాడికి ఇష్టపడే మనిషి కనపడాలంటే అస్తమానం కనపడరు ఇప్పుడు కొడుకును చూసి సంతోషించేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి కొడుకును చూస్తే సంతోషం వంటివి కానీ కొడుకు అమెరికాలో ఉన్నాడు ఎప్పుడు వీడు సంతోషం కోసం ఏం చేయాల్సి ఉంటుంది రెండేళ్ళకు ఒకసారి వస్తాడు కొడుకు కాబట్టి రెండేళ్లు వెయిట్ చేయాలి వచ్చినప్పుడు సరిగ్గా ముప్పై రోజులు ఉంటాడు సెలవు ముప్పై రోజులు ఇస్తారు ముప్పై రోజులు ఉంటాడు ముప్పై రోజుల్లో ఓ రోజు ప్రయాణం వచ్చేప్పుడు పోతుంది వచ్చేప్పుడు రెండు రోజులు పోతుంది వెళ్ళేప్పుడు ఓ రోజు పోతుంది మూడు రోజులు ప్రయాణంలో పోతున్నాయి ఏమన్నా తర్వాత వచ్చేప్పుడు ఆరు రోజులు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఆరు రోజులు జట్ లైఫ్లో పోతుంది ఈ హౌస్లని ఏ వచ్చాక తిరుపతి చూసి రావాలంటాడు అందుకే ఓ హ్యాబిట్ తిరుపతికి వెళ్ళి రావడం ఓ హ్యాబిట్ మళ్ళీ స్వామిని కొంచెం కృషి చేసి పెట్టుకుంటే మంచిది కదా హీ షుడ్ బీ ఆన్ అవర్ సైడ్ షుడ్ నాట్ బీ ఆన్ ది అదర్ సైడ్ సో కీప్ హ్యూమిన్ గుడ్ స్పిరిట్స్ వెంకటేశ్వర స్వామి సో దట్ హీ విల్ నాట్ క్రియేట్ ఎనీ మిశ్చీఫ్ అందుకోసం ఒకసారి తిరుపతి దర్శనం చేసి వస్తే పోతుంది తిరుపతి దర్శనం అంటే మళ్ళీ మూడు రోజులు పోయింది సో ఈ రకంగా ఈ కొడుకు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు అని కూడా వస్తాడు ఇంతట్లోకి వెళ్తాడు నెల రోజులు అలా పరిగెత్తిపోతాయి మళ్ళీ ఆ సంతోషం ప్రారంభం ఏమండి అలా ఉండకూడదు అంటే మరి చేయాలి ఆ వయస్సు గలవాడిని చూసినా సంతోషం కలగాలి కొడుకులు వయస్సు ఒకటి కదా at a young man evadu kadunda ayemoy bavuda avane kodukuni chusinatte santoshapadukovali kada kodukosthe em chesthar aashirvadam chesthar vachina young man ga aashishevaru em samasya undi kadaki koduku dabbu isthana vadikuravachchu young man paristhu chuse ayena anna em chestunao ani kaavudha dabbu isthhe ne ade edhena vasthune budhu evenae budhu kabate you try that you will see the difference సంతోష సతం కొంతమంది డబ్బు లభిస్తే సంతోషంగా ఉంటారు డబ్బు వాళ్ళకి దొరకాలి సంతోషంగా ఉంటాను నేను దీనికి ఒక ట్రిక్ చెప్తా డబ్బు లభిస్తే సంతోషంగా ఉండడం కాదు సంపద సంపద నాదవుతే సంతోషపడడం అలా అది ఎప్పుడవుతుందండి సంప లాటరీ తగిలితే సంతోషపడతానంటే అది ఎప్పుడు మాటది అది అయ్యే మాట సపోజ్ కాలేదనుకోండి ఇప్పుడు ఉన్నదేదో అలాగే ఉందనుకోండి సంపద ఏమీ రాలేదనుకోండి అంటే ఇంకా వీడి బతుకు మొత్తం మీద ఆ కాంటెక్స్ట్లో సంతోషపడమే లేకుండా అయిపోతుంది పీపుల్ ఆర్ లైక్ దాట్ వెరా దెర్ ఈజ్ అనదర్ నాట్ అంటే సంతోషపడ్డానికి కూడా ఒక తెలివితేటలు ఉండాలి సంపదని చూసి సంతోషించాలి చూసి సంతోషించాలి ఇప్పుడు వజ్రపుటరము నా కొడుకు పెట్టుకోవాలి అది నేను చూసి సంతోషించాలి అదే కూడా అయ్యే మాట ఎవడు వజ్ర కుటుంబ దాన్ని పెట్టుకున్నా చూసి సంతోషించారు ఎవళ్ళు ముత్యాలహారం నక్లెస్ పెట్టుకున్నా చూసి సంతోషించారు ఎవళ్ళు వడ్డా పెట్టుకున్నా చూసి సంతోషించారు ఎవళ్ళు కొత్త డ్రెస్ పెట్టుకున్నా చూసి సంతోషించారు ఎవడైనా కొత్త కారు కొనుక్కున్నారన్నా నేను సంతోషించాను సంతోషం చేయడం ఏదో వీడిది ఒళ్ళో పడ్డట్టు ఎలా ఉంది ఈ పద్ధతి ఎలా ఉంది ఎక్కడ సంపద కనపడినా చూసి సంతోషించారు ఒక ఆయన ఉన్నాడు ఆయన గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు గార్డెనింగ్ చేసినప్పుడు గులాబీ మొక్కల్ని పెంచుతాడు మామూలుగా అదొక ఒక ఫ్యాట్ అంటారు అంటే అదొక ఫ్యాషనో ఫ్యాడ్డో వాటి వాళ్ళు కాలం తెలుగులో చూపించి అని చేయొచ్చు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అలా అనువాదం చేయొచ్చు అదో పిచ్చి అయింది గులాబీ మొక్కలు పెంచడం పిచ్చి దానికి మళ్ళీ గులాబీల్లో హైబ్రిడ్ గులాబీలు ఈ గులాబీలు ఆ గులాబీలు వాటిని కొనుక్కురావాలి పెంచాలి ఏదో చేస్తూ ఉంటాయి అది ఆ గులాబీ మొక్క పెంచి అది పువ్వే రా మొగ్గ రానే మాకలే మొగ్గ లేదండి అలా అనుభవం వేసి మొదలె దిగుతూ ఉండడం దానిలో ఏదో చేస్తూ ఉండడం నీళ్లు పోస్తూ ఉండడం ఎరువులు వేస్తూ ఉండడం మొగ్గ లేదని చూసి దుఃఖపడుతుంది అది వాడి జీవితంలో సంతోషించాలంటే ఆరు నెలలో మూడు నెలలో ఎప్పటితో ఆ మొగ్గ ఓ పువ్వు వస్తుంది అది చూసి సంతోషించాలి ఆకులు క్రమంగా రాలిపోతాయి అది వాడిపోతుంది ఆకలి మళ్ళీ వీడు మామూలే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎక్కడ గులాబీలను చూసినా చూసి సంతోషిస్తాడు గులాబీ మొక్కలను చూసి ఆయన సంతోషపడిపోతూ ఉంటాడు ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా గులాబీ చూస్తే మహానం గడుపుతాడు ఆయన పరిస్థితి ఎలా ఉంది చూడండి కాబట్టి నేను పెంచే మొక్కకి నా గార్డెన్లో పువ్వు పూస్తే సంతోషిస్తానన్నాం కాదండి ఎక్కడ పువ్వు చూసినా సంతోషించార్డెన్ అంటే ఏముండదు ఈ ఊరికే భ్రమ తప్ప సంసారులు దే ఆర్ క్రేజీ పీపుల్ దే డోంట్ నో ది ట్రూత్ వాళ్ళకి సత్యం ఎరువురు వాళ్ళు ఆ సంవసారంలో అలా పడి కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళకి ఎవరైనా చెప్తే తెలుసుకోరు ఇప్పుడు ఒక ఆయన ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాడు విద్యార్థిని మా వాళ్ళ అబ్బాయిని స్కూల్లో జరిపించాడు ప్రిన్సిపాల్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ అబ్బాయి బిహేవియరు అది చాలా బాగుంటుంది మా అబ్బాయి అంత బుద్ధిమంతుడు ఇంకెవళ్ళు లేరండి ఎటు వచ్చి వాళ్ళు రెండే దోషాలు ఉన్నాయి ఒకటి వాడంతటా వాడికి తెలియదు రెండు ఇతర చెప్తే వినాడు ఈ రెండు దోషాలు తప్ప ఇంకా ఏ దోషమో లేదు సో సంసారులు ఆ విధంగా ఉంటారు కాబట్టి మన ఇంట్లో గులాబీ మొక్క పువ్వు పూస్తేనే చూసి సంతోషిస్తానన్నవాడి బతుకులో సంతోషం కలగడానికి ఎలా మేనమేషాలు లెక్కించుకుంటూ ఉండాలి సంతోషం కలిగే వేళ రాని కోసం అది ఎప్పటికీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్కడ గులాబీని చూసినా సంతోషించదు ఈ సంతోషము అనేది ఈర్ష్య అనే గుణానికి ఆపోజిట్ జలసి అనే గుణానికి ఆపోజిట్ మీరు ఎక్కడ సంపద చూసినా మీరు సంతోషించడం మీకు చేత కాకపోతే క్రమంగా సంపద గలవాడని చూసి చూసి సంపద చూసి మీరు అసూయపడడం ప్రారంభిస్తారు చూడండి ఆ డేంజర్ ఉండేది ఈర్ష్యా గుణం వచ్చేస్తుంది మీరు సంతోష గుణాన్ని తెచ్చుకోవడం చేత కాకపోతే దాని స్థానంలో ఈర్ష్య వచ్చి కూర్చుంటుంది ఈర్ష్య చూస్తే రోడ్డు మీద అడిచెళ్తూ ఉంటారు ఫుట్పాత్ మీద ఫుట్పాత్ ఉన్న సందర్భంలో అప్పుడు పక్క నుంచి వాడు మంచి కారులో ఏస్త్రా కార్లో వెళుతూ వెళ్ళిపోతుంటే ఒక చిన్న గ్రీమ్స్ వాడు డ్రైవింగ్ సీట్లో కొంచెం ఎవడా వీడి కారు చూసి ఎవడా వీడిని చూస్తే వీడు గుర్తుపడతాడు ఇటుబట్టే ఇంత పవర్దా వీడికి నిన్న ఉన్నది దాకా సైకిల్ తొక్కేవాడు ఇప్పుడు కారులో వెళ్ళిపోతున్నాడు అని వీడు అసూయపడతాడు వీధిలో నడకి వాకింగ్కి వెళ్ళి అసూయతో హృదయాన్ని కలుషితం చేసుకుని మనస్సు చెడగొట్టుకుని ఇంటికి చూడండి ఎంత దోషమవు కాబట్టి అసూయ అనే గుణాన్ని దూరం పెట్టడం కోసమైనా సంతోషము అనే గుణాన్ని మనం అభ్యాసం చే అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది ఎన్ని చూసినా సంతోషించేస్తూ ఉండడం అనే గుణాన్ని అభ్యాసం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ధనం దగ్గరికి వస్తే మీరు మరికొంత ధనాన్ని సంపాదించారనుకోండి ఆ కొత్తగా సంపాదించిన ధనం కారణంగా మీ అందు లోభము పెరుగుతుంది లోభం పెరుగుతుంది కానీ మీరు కొంత ధనాన్ని దానం చేసినట్లయితే మీ హృదయంలో సంతోషం కలుగుతుంది అర్థమైంది మీకు పాయింట్ కాబట్టి సంతోషం కలగాలంటే కొత్తగా ధనాన్ని సంపాదిస్తే సంతోషం కలగదు లోభం పెరుగుతుంది వారికి మీరు ఒక కట్ట వంద రూపాయలు కర్త ఇచ్చారనుకోండి కట్ట కొత్త కట్ట ఇచ్చారనుకోండి ఇస్తే వాడు ఎక్సైట్ అయిపోతాడు ముందు నాకు పదివేల రూపాయలు వచ్చాయని ఎక్సైట్ అయిపోయి టక టక టకాలు ఎక్కబెట్టుకుంటాడు సపోజ్ దాంట్లో ఒక కాయకం తక్కువైందనుకోండి అదే ఇదేమిటండి ఇలాంటి కట్ట దీంట్లో పదివేలు లేవే తొమ్మిది వేలు అని దుఃఖపడతాడు చూసారా ధనం వచ్చినప్పుడు లోభము పెరుగుతుంది నేను అనేక సంవత్సరాలు చూసి ఆశ్చర్యపోయిందండి ఎలాగో తెలుసు అండి బోనస్ ఇచ్చేవారు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బోనస్ పదహారు వందలు సీలింగు పదహారు ఎవరు బోనస్ ఎంతైనా పదహారు వందలే ఇస్తారు వీడికి పన్నెండు బోనస్ వస్తుంది పన్నెండు వందల బోనస్లో ట్వంటీ పర్సెంట్ కటింగ్ ది సోర్స్ అనేదో ఉంది ట్యాక్స్ డిడక్షన్ అట్ ది సోర్స్ టీడీఎస్ సో పన్నెండు వందల్లో వీడికి రెండు వందల నలభై రూపాయలు తీసేసి వెయ్యి అరవై రూపాయలు క్యాష్ కౌంట్ చేసి ఇస్తారు ఇస్తే వీడు రెండు వందల నలభై రూపాయలు కట్ చేశారని దుఃఖిస్తూ ఇంటికి వస్తుంది వెయ్యి అరవై రూపాయలు సంతోషించాడు రెండు రూపాయలు కట్ అయిపోయిందని దుఃఖిస్తాడు సరే అవునా నేను చెప్పింది పాయింట్ ఉందంటారా కాబట్టి ధనము లభిస్తే లోభము పెరుగుతుంది తప్ప సంతోషం కలగదు మీకు సంతోషం కలగాలంటే ధనాన్ని ఇతరులకు ఇచ్చినట్లయితేనే సంతోషం కలుగుతుంది కాబట్టి అసంతోషములకు సంతోషానికి మధ్య నుండే తేడాన్ని మీరు సంతోషాన్ని అభ్యసించాల్సి ఉంటుంది సంతోషం గుణమే యథార్థమైన ఈశ్వర భక్తి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు మహాభారతంలో గాథలో వెళ్ళినప్పుడు రాయిబారం ఫెయిల్ అవుతు అర్జు దుర్యోధనుడు అంటాడు అయ్యే కృష్ణ నువ్వు మాకు అంబాసిడర్గా వచ్చావు కదా చక్కగా భోజనం చేసిన వెళ్ళవాలి సభ పూర్తి అయిపోయింది టాక్స్ ఫెయిల్ అయిపోయాయి ఇంకా ఏమైనా చిన్న చిన్న అంశాలు ఏమైనా చా మిగులుంటే మధ్యాహ్నం సెటిల్ చేసుకుంటారండి మొత్తానికి టాక్స్ సక్సెస్ కాలేదు ఇంకోసారి మీట్ అవ్వడానికి అభ్యంతరం లేదు ఫైనల్గా రిఫ్యూస్ ఫైనల్గా ఒక డిక్లరేషన్ ఇస్తారు టాక్స్ హౌల్డ్ అని డిక్లరేషన్ ఇస్తారు అలాగే సో భోజనానికి వచ్చి భోజనం చేసి వెళ్ళమంటాడు దుర్యోధనుడు భోజనం చేసి ఆయన అంటారు వద్దు టాక్స్ ఫెయిల్ అయ్యాయి కదా నేను ఇప్పుడు శత్రుపక్షం వాడిని అవుతాను మీ దగ్గరికి వచ్చి నేను భోజనం ఎలా చేస్తాను అంటాడు అంటే అలాగ పంచభక్ష పరమాండాలతోటి భోజనం ఏర్పాటు చేశానంటాడు అక్కర్లేదు పంచభక్ష ప్రమాణాల కోసం వస్తారయ్యా నీకు ప్రేమ ఉంటే వచ్చి భోజనం చేస్తారు కానీ నువ్వు డబ్బు ఉన్నవాడు కదా అని భోజనం చేయరు అలాగా మరి నువ్వు భోజనానికి అడిగే నేను ఏదో నా తంటలు ఆయన విదురుడి ఇంటికి వెళ్తాడు విదురుడు మహారాజు గారికి సలహా చెప్పేవాడే అయినా చాలా సరళమైన జీవితాన్ని గడుపుతాడు ఆయన భార్య కొబ్బరిగా ప్రసరి చేస్తే అన్నం వందుకుతుంది ఆ కొబ్బరికాయపచ్చే అన్నం తింటారు ఒక అడ్డి పనులు ఉంటే ఓ సగం ఇదురుడు తింటాడు ఓ సగం ఏం తింటాడు తినేసి మహానందంగా గడుపుతాడు మహానందాన్ని పొందుతాడు కాబట్టి పంచపక్ష ప్రమాండాలు సంతోషాన్ని కలిగించవు ప్రేమతో ఇచ్చినటువంటి సింపుల్ ఫుడ్ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది స సత్పురుషులు అంచేత ఎలా వాళ్ళకి మీరు మంచి మంచి రుచికరమైన భోజనం పెట్టినప్పుడు సంతోషంగా ఉంటుంది కొంచెం మోస్తరుగా ఇటు అటుగా పెట్టినప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది కొంచెం కొంచెం ఇబ్బందికరమైన భోజనం పెట్టినప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది సత్పురుషుడు యొక్క లక్షణం అది గుణాన్ని ఏ పరిస్థితులలోనూ చెడగొట్టుకోరు సతం సంతుష్ట